సినిమా చూడొచ్చు అదేంటంటే గ్యాస్కి సినిమాకి సంబంధం ఏంటంటే గ్యాస్తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం ఎలక్ట్రిసిటీతో సినిమా చూస్తాం తో కంప్యూటర్ నడిపించవచ్చు గ్యాస్తో అమెరికాలో ఉన్నవాడితో మాట్లాడచ్చు ఎనీథింగ్ ఎన్ విడాన్ ఎందుకంటే ప్రకాశము వెలుతురు ఆ శక్తి అంత పని చేస్తుంది కాబట్టి వాక్కు మొదలైన ఉపాధులతోటి ప్రకా వెలిగిపోతుంది కన్ను వెలుగే కదండి కన్ను వెలుగేక కంటి యొక్క వెలుగులోనే జగత్తంతా వెలుగుతోంది చెవి వెలుగు ఈ వెలుగులోనే శబ్దాలన్నీ వెలుగుతున్నాయి వెలగడం అంటే వెలు వెలగడం అంటే తెలివి లే అక్కడ తెలివితే వెలుగు అని ఈ వెలుగు బాహ్యమైన వెలుగు కాదు బాహ్యమైన వెలుగుని కూడా ప్రకాశింపజేసే చైతన్యపు వెలుగు చైతన్య ప్రకాశం దృ ఈ భాష్య చూబులైటు వెలుగుతోంది అని చెప్పాలనుకోండి వాడు చూపులైటు వెలుగుతోందని చెప్పాలనుకుంటే వాడు తెలివి గలవాడు అయి ఉండాలి ఆ తెలివి తెలివి అనే వెలుగులో చూబులైటు వెలుగుతోంది అనే సత్యం బయట ప్రకాశిస్తుంది కాబట్టి మౌలికమైన వెలుగు దృక్ ప్రకాశము అంటారు వీటిని అన్నింటినీ దృశ్య ప్రకాశములు అంటారు ఇది దృక్ ప్రకాశం దృష్ దృత్ప్రకాశం ఉంటేనే దృశ్య ప్రకాశం ప్రకాశిస్తుంది కనుక సో అటువంటి మౌలికమైన వెలుగు శృత్యంతరాత్ ఇతర శృతులలో కూడా వాచోహ వాక్ తర్వాగ్రూపంగా ఇదే ప్రకాశిస్తుంది అని ఈ విధంగా అనేక శృతి వాక్యాలు ఈ చైతన్యము అనే వెలుగుని గురించి మాట్లాడి తర్వాత శబ్దాదీన్ ఉపలభమానవత్ అవభాసతే అక్కడ ఒక చిన్న కిట్టుకం అంటే ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పదప్రయోగం చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి ఫ్యాను తిరుగుతోంది కదా ఆ ఫ్యాను తిప్పుతున్నది ఏది ఎలక్ట్రిసిటీ అంతే కదా ఓకే ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పండి ఫ్యాన్ తరఫు నుంచి చెప్పారు కదా ఎలక్ట్రిసిటీ తరఫు నుంచే ఓ ప్రశ్న ఉడికి చెప్పండి ఎలక్ట్రిసిటీ తన సన్నిధిలో దాని సన్నిధిలో ఫ్యాన్ తిరుగుతుందా లేకపోతే ఎలక్ట్రిసిటీ స్వయంగా కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకుని తిప్పుతుందా దాట్ ఈస్ ది దాట్ ఈస్ ది సిక్ట్ ఎలక్ట్రిసిటీ వచ్చి ఇంక ఇప్పుడు నేను అని పని కట్టుకుని చెప్పట్లేదు ఎలక్ట్రిసిటీ వచ్చిందంటే ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధిలో ఇది తిరుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కర్తృత్వం ఉన్నట్టుగా అనిపిస్తుందంటే ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఫ్యాన్ కర్త ఎవరు ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కర్తృత్వం వాస్తవంగా లేదు ఉన్నట్టు అనిపిస్తుందంటే ఎందుకంటే తిరుగుతోంది ఒక క్రియ ఉంది ఈ క్రియకు కర్త ఉండాలి కర్త ఉంటే క్రియ ఉండదు కదా అని ఓ అభిప్రాయం కర్త ఎవరు కర్త ఎవరు అంటే మీరు మామూలుగా ఒక స్థూల దృష్టి కలవాడిని అడిగితే ఇంకెవరండి కర్త ఫ్యానే కర్త అంట ఫ్యాన్ కర్త ఎలా అవుతుందా వెరిమొహం ఫ్యాన్ కర్త కాదు ఎలక్ట్రిసిటీ కర్త అని చెప్తారు ఆ ఫ్యానే కర్త అనే అజ్ఞానం నుంచి వాడిని మెట్టు పైకి తీసుకురావడం కోసం ఎలక్ట్రిసిటీ కర్త అని చెప్పిన తర్వాత ఎలక్ట్రిసిటీ కర్త అని అంటే వరు ఇంకా కొంచెం తెలుసుకోవాల్సి ఉంది ఎలక్ట్రిసిటీ ఎందు ఆ కర్తృత్వము అంటే ఒక క్రియా ఒక క్రియని చేయుట అనేది ఉండదు ఎలక్ట్రిసిటీ ఎందు ఎందుకంటే కర్తృత్వం అంటే మళ్ళీ భోక్తృత్వం ఉండాలి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఎందు అలాగంటే కర్తృత్వమే ఉండదు మరి అయితే ఎలక్ట్రిసిటీ ఉండకపోతే తిరుగుతుందా పెరగదు మరి అయితే ఎలాగ అంటే ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధి మాత్రము చేతనే ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఈ కర్తృత్వం అనే ఈ కిరీటాన్ని శంకరులో చోట అన్నారు ఈ కిరీటాన్ని కర్తృత్వం అనే కిరీటాన్ని ఎక్కడ పెట్టాలి అని అన్నారు ఎక్కడో ఒకటి పెట్టాలి కర్తృత్వం కిరీటం ఎందుకంటే నేను గొప్ప ఈ కిరీటాన్ని ఎక్కడ పెడదాం ఫ్యాన్ మీద పెడదామంటే ఫ్యాను అర్హత లేదు దానికి జడం కదా దానికి అయితే ఎలక్ట్రిసిటీ మీద పెడదాం ఎలక్ట్రిసిటీ ఏంటంటుంది అంటే నాకే కర్తృత్వం అక్కర్లేదండి నేను ఉంటే ఉంటే తిరుగుతూ తెప్పిస్తే ఆ కర్తృత్వం నాకు అక్కర్లేదు ఉంటుంది ఇంకెక్కడ పెడతాను ఫ్యాన్ మీద లేదు కర్తృత్వం ఎలక్ట్రిసిటీ మీద లేదు ఇంకెక్కడ పెడతారు అంటే మీరు చిజ్జడ్రంథిని ఒక దాన్ని పెట్టండి దేహానికి కర్తృత్వం ఉండదు దేహోన జానాతి ఆత్మ చైతన్యము ముందు కర్తృత్వం ఉండదు ఆత్మ చైతన్య సన్నిధిలో దేహం అన్ని క్రియల్ని ఆచరిస్తూ ఉంటుంది చెప్పిస్తే చైతన్యము నుండి కర్తృత్వం ఉండదు ఇప్పుడు ఈ కర్తృత్వం అనే కిరీటం ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా ఉంది ఎక్కడ పెట్టాలి దీన్ని అంటే చూడండి ఈ దేహము ఆత్మ చైతన్యము సమావేశమై ఒక గ్రంథి నిర్మాణమై ఉన్నది ఆ గ్రంథి పేరే జీవహ చిత్ జడ గ్రంథి ఆ గ్రంథి మీద పెట్టండి ఈ కర్తృత్వం అంతే ఏమన్నా మరి అది గ్రంథి కదా అది కల్పితం కానీ వాస్తవం కాదు కదా మరి దాని మీద ఎలా పెడతామంటే కూడా కల్పితమే కాబట్టి కల్పిత కర్తృత్వానికి కల్పిత గ్రంథి కదా కాబట్టి ఆ విధంగా ఇదో మీమాంస ఇదో పెద్ద ప్రకరణం ఎక్కడో చోట నాకు గుర్తుకు ఏమంటున్నారంటే వత్ అని అంటున్నారు అంచైతేనే మీరు ఇందకుండా గమనించడం లేదో ఆత్మచైతన్యము దృగ్ రూపము అని అంటున్నాను నేను అంతేగాని ద్రష్ట అని అంటలేదు ఆ దృక్కుకి తృచ్ ప్రత్యయం చేస్తే ద్రష్టృ అవుతుంది తృచ్ అంటే కర్తరి తృచ్ ఆ కర్తృత్వాన్ని అధ్యారోపణ చేస్తాం కాబట్టి కర్త అయినట్టుగా శబ్దాదీన్ ఉపలభమానవత్ శబ్దము మొదలైనటువంటి వాటిని అంటే శబ్దరూపరసర్శ ఉపలబ్ధి తెలుసుకుంటూ ఉందా జ్ఞాత అయినట్టుగా ఉపలబ్ధ జ్ఞాత అయినట్టుగా ఆత్మచైతన్యమే ప్రకాశిస్తోంది కాబట్టి ఈ గదిలో దీపాలు వెలుగుతున్నాయంటే ఆ వెలిగించేది ఎవరో ఎలక్ట్రిసిటీ ఫ్యానుల్ని తిప్పేది ఎవరో ఎలక్ట్రిసిటీ అన్నట్లుగా ఒక కర్తృత్వాన్ని ఎలక్ట్రిసిటీ మీద మనం పెట్టామే వాస్తవంగా ఆ కర్తృత్వం నానేందు యథార్థంగా లేదు కానీ ఉన్నట్లుగా మనం ఒక అవగాహన కోసం అన్నమాట ఉన్నట్లుగా కనబడుతుంది అదేవిధంగా కన్ను ద్వారా చూచుచున్నదివలే చెవి ద్వారా వినుచున్నదివలే ఉపలభ్య ఉపలభమానవత్ అవభాసతే కానవచ్చుచున్నది సో మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే యు స్టార్ట్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఏ ఎక్స్పీరియన్సు సపోజ్ గంధజ్ఞానం కలిగింది యంత్రజ్ఞానము ఒక అనుభవం ఈ అనుభవానికి మూలంలో ఏముంది ధ్యానము అనే ఇంద్రియం ఇంద్రియానికి మూలంలో ఏమున్నది ఏమున్నది ఇంకొక అడుగు వెనక్కి ఒకటి రెండు అడుగులు వెనక్కి వేస్తే ఇంటర్మీడియట్ స్టెప్స్ డిస్క్రైబ్ చేయొచ్చు స్కిప్ కూడా చేయొచ్చు యు నాట్ ఏ బిగ్ డేమ్ సో ఈ జ్ఞానేంద్రియము వెనుక ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యం నిజానికి జ్ఞానేంద్రియం వెనుక మనస్సు ఉన్నది మనస్సు వెనుక బుద్ధి ఉన్నది బుద్ధి వెనుక నేను అహం అయాం అహం ప్రత్యయము అహంకారము కాదు అహం వృత్తి వేరు అహంకారము వేరు అహం వృత్తి ఎందు కర్త భోక్త కర్తృత్వభోక్తృత్వాలని జత చేస్తే అహంకారం అవుతుంది అహం వృత్తి ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు నేను ఉన్నాను మీరు మెడిటేషన్లో కూడా చూశారు అహం అస్మి దాంట్లో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు ఇట్ ఈస్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ దానికి కర్తృత్వ భోక్తృత్వాల్ని జతగూరిస్తే అహంకారం అవుతుంది ఆ శుద్ధ అహంవృత్తి దాని నుంచి అహంకారం పుడుతుంది ముందు అహం పుట్టి అహం అంటే ఐ థాట్ సో నాట్ ది ఈగో ఈ ఐ థాట్కి ద డూయర్షిప్ అండ్ ఎంజాయర్షిప్ జత ఈగో అవుతుంది సో ఈగో కూడా ఐ థాట్ నుంచే పుట్టింది ఆ అహంవృత్తి దగ్గర మీరు నిలిచి ఉంటే ఆ అహంవృత్తి ఎక్కడి నుంచి పుడుతుంది అహం రూపంగా నిలిచి ఉండండి బస్ ఎప్పుడైతే మీరు అహంవృత్తి రూపంగా నిలిచి ఉంటారో ఆ అహంవృత్తి విలీనమైపోతుంది దాని సోర్స్లో విలీనమైపోయి మీరు శుద్ధ సద్రూపంగా నిలిచి ఉంటారు అదియే అక్షర పరబ్రహ్మ అదియే మీ స్వరూపము దట్ ఈస్ హౌ ఇటైజ్ సో ఎనీవే తర్వాత దర్శన శ్రవణ మనన విజ్ఞానాద్యుపాధి ధర్మై ఆవిర్భూతం సత్ లక్ష్యతే కృది సర్వప్రాణినా సో ఈ పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ లక్ష్యతే లక్ష్యతే అంటే లక్షింపబడుచున్నది లక్ష్యతే అంటే అర్థం డైరెక్ట్ గా చూసి దాన్ని లక్ష్యతే అంటారు దృశ్యతే అంటారు డైరెక్ట్ గా చూస్తే ఇంకా లక్షణం ఏముంది సో లక్షణం అంటే ఇంప్లాయిడ్ బై ఇంప్లికేషన్ అధ్యతనే డైరెక్ట్గా చూసేశారనుకోండి దాన్ని స్థూలము అంటారు బై ఇంప్లికేషన్ తెలుసుకుంటే దాన్ని సూక్ష్మము సో ఇప్పుడు ఇలా విన్నాక నేను చెప్పాను పహిల్వాన్ దృష్టాంతం పహిల్వాన్ దృష్టాంతంలో మీకు డైరెక్ట్గా కనపడేది ఏమిటి కండలు కనపడతాయి డైరెక్ట్గా కనపడేది అది ఆ కండల్ని బట్టి మీకు లక్ష్యతే ఏమిటి లక్ష్యతే ప్రాణశక్తి లక్ష్యతే ఓ ఈ కండల వెనుక గొప్ప ప్రాణశక్తి ఉన్నది తెలీదు తెలుస్తుంది ఆ ప్రాణశక్తి వెనుక సంకల్పశక్తి ఉన్నది కాబట్టి కండలు ప్రాణశక్తిని లక్షింపజేస్తాయి లఖాకాహే హిందీలో సూచిస్తాయి తెలుగులో సూచయటి సో లక్ష్యతే అంటే కాబట్టి మీకు డైరెక్ట్గా మీ కంటికి కనబడేదేం కాదు డెమోకాల్ డైరెక్ట్గా కంటికి కనపడితే అది స్థూలమైపోతుంది అది అసత్యం అయిపోతుంది విత్య కాబట్టి దర్శన శ్రవణ మనన విజ్ఞాన అది ఉపాధి ధర్మై ఉపాధులు ఉన్నాయి మనకి ఉపాధి అనే పదాన్ని గుర్తుపెట్టుకుని చాలాసార్లు చెప్పాను ఉపాధి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ ఉపాధి ఈ ట్యూబ్లైట్ ఉపాధి అలాగనమాట సో కన్ను ఒక ఉపాధి ఉపాధి కన్ను అనేది ఉపాధి ఆ ఉపాధి యొక్క ధర్మం ఏమిటి దాని దాని ఫంక్షన్ ధర్మం అంటే ఫంక్షన్ ప్రాపర్టీ ఏమిటి దర్శనము కదండి సో చెవి ఉపాధి దాని ధర్మం ఏమిటి శ్రవణము మనస్సు ఉపాధి దాని ధర్మం ఏమిటి మననము బుద్ధి ఉపాధి దాని ధర్మం ఏమిటి విజ్ఞానము ఆది ఆది శబ్దం చేతనం ధ్యానము ఆఘ్వానించుట వేసుకోవచ్చు మేడం ఇంకా ఏ మిగిలినలో వేసుకుంటాం ఈ విధంగా ఈ ఉపాధి ధర్మముల ద్వారా ఏది ప్రకటమవుతోంది చైతన్యం ప్రకటమవుతోంది ఫ్యాన్ ఉపాధి ఉపాధి ధర్మం ఏమిటి గిరగిర తిరుగుట లైట్ ట్యూబ్లైట్ ఉపాధి ఉపాధి ధర్మం ఏమిటి వెలుగుట సో ఈ ఉపాధి ధర్మముల ద్వారా గిరగిర తిరుగుట ద్వారా ఏది ప్రకటమవుతోంది ఎలక్ట్రిసిటీ ప్రకటమవుతుంది అదేవిధంగా దర్శన శ్రవణ మనన విజ్ఞానాది ఉపాధి ధర్మై ఈ ఉపాధి ధర్మముల ద్వారా ఆవిర్భూతమవుతోంది సాక్షాత్కరిస్తోంది ఏమిటి ఆత్మచైతన్యము అంటే ఆత్మచైతన్యం అదండి నేనేనండి అంటాడు ఒకడొచ్చి ఆ స్మాల్ self అదే అజ్ఞానం అందుకోసమే పాఠం అవసరం అండి నిజంగా స్మాల్ self అయితే ఇంకా పాఠం ఎందుకంటే తగ్గది ఎవరు కూడా ఈ రోజు ఇట్టు ఆ స్మాల్ సెల్ఫ్ కాదయా అని అయితే ఏమండీ చూ దర్శనం స్మాల్ సెల్ఫ్ యొక్క కేటగిరీలోంచి తీసేశారు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన మొట్టమొదటి మినిస్టర్ గారు ఉన్నారు ఏం మినిస్టర్ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ ఈ మూడింటికి మినిస్టర్ ఉన్నారు ఈ లోపల మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు ఇంకో అరవై మందిని ఒక కొత్త ఆయనకి రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఈయన అడిగాడు అదేమిటండి రూరల్ డెవలప్మెంట్ ఆయనకి ఇస్తే నేనే ఏమిటని అంటే ట్రాన్స్పోర్టు ఎక్సైజ్ మినిస్టర్ మీరు ఉన్నారు ఓ మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు ఇంకో కొత్త ఆయనకి ఏ ఎక్సైజ్ ఆయనకి అన్నారు ఈయన నా మాట ఏమిటన్నారు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు ఓహో అలా కానీ అలా ఈరోజు ఇంకోసారి క్యాబినెట్ ఎక్స్పాండ్ చేశారు ఇంకొక ఆయనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చాడు ఇప్పుడు నేను ఏమిటండి అని అడిగాడు ఆయన యూఆర్ఏ మినిస్టర్ వితౌట్ పోర్ట్ హోలియో అంటే అప్పుడు ఓకే ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ మినిస్టర్ విథౌట్ పోర్ట్ఫోలియో అని ఒక కార్డు కొట్టించుకుని తిరగచ్చు లేకపోతే ఐ ఆమ్ నథింగ్ అని ఇంటికి వెళ్ళి సో ఆ విధంగా దర్శనం ఎవళ్ళది ఈగోది శ్రవణం ఈగోది మననం ఈగోది విజ్ఞానం ఈగోది ఆగ్రాణం ఈగోది స్మాల్ సెల్ఫ్ది ఇప్పుడు ఏమంటున్నాం దర్శన మనన శ్రవణ విజ్ఞానాద్ ఉపాధి ధర్మై ఆవిర్భూతం అక్షరం ఈ ర ఈ ఉపాధి ధర్మముల ద్వారా ప్రకాశించేది ప్రకటమయ్యేది అక్షర పరబ్రహ్మ ఇప్పుడు ఈగో ఇంక ఇప్పుడు ఈగో పరిస్థితి ఎక్కడున్నాయి దెర్ ఈజ్ ఈగో దెర్ ఈజ్ నో ఈగో ఈగో లేదు ఎంత గొప్ప విజ్ఞానం ఉండదు దెర్ ఈజ్ నో ఈగో చేతనే కంటితోటి జ్ఞానం కలుగుతోందన్నా చెవిలో శబ్దజ్ఞానం కలుగుతోందన్నా ఏ జ్ఞానం కలుగుతోందన్నా అది ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం అది పరమేశ్వరుడు దానికి సమర్పించేస్తే ఆ ఈగో చరితార్థం అవుతుంది దానికి సమర్పితం కాకుండా సపరేట్గా నిలబడి ఉంటే అంత పొరపాటు అంత అజ్ఞానం అదే కానీ ఇంకేం లేదు ఇట్ ఈస్ లైక్ దాట్ కొంతమంది నన్ను ప్రశ్న అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న సత్సంగం పెడితే ఈ ప్రశ్న లేకుండా ఉండదండి ఈ ప్రశ్న చాలా తరచుగా అడుగుతారు ప్రశ్న ఏంటంటే ఏమంటే ఫ్రీ విల్ ఎంత డెస్టినీ ఎంత పెర్సంటేజ్ ఎంత చెప్పండి అని నేను అలా ప్రశ్న అడిగిన వెంటనే ఒకసారి నవ్వుకుంటాను ఆ సందర్భాన్ని బట్టి ఏం సమాధానం చెప్దామా అని ఆలోచిస్తాను ఆలోచించి రెండు చెప్దామా అని రెండు గురించే ఏదో కొద్దిగా చెప్తాను ఒకప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాను ఫ్రీ విల్ ఏం లేదు అంతా డెస్టినీయే కూర్చుండదే కాబట్టి దర్శనం లేదు శ్రవణం లేదు వనడం లేదు లేదు ఇంకా ఫ్రీ విల్ మిగిలిందండి దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఉన్నదంతా ఈశ్వరాశీల్లో ఉంది ఉన్నదంతా ఇంకా ఫ్రీవిల్ ఏం మిగిలింది ఉంటే అలా అనిపిస్తూ ఉంటుంది అది ఒక్కసారిగా అలవాటు పడి కదండి అహంకారానికి బాగా అలవాటు పడి ఉంటాం అలవాటు పడున్న మీదట ఏదో ఇంకా మనం కూడా కొంత ఉద్ధరిస్తున్నాం ఫీలింగ్ ఉంటుంది ఏదో ఇంకా మనం కూడా ఏదో కొంత చేస్తున్నాం కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంది ఆ ప్రశ్న వేసినప్పుడు ఒక్కసారిగా కాదన్న విందుకనే ఆ ఫీలింగ్ను కూడా కొంత ఉంది ఇది కొంత అది కొంత అని ఏదో లెక్క వేసి చెప్తాం ఇదిగే ఒక లెవెల్లో చెప్పిన మాట ఇది వాస్తవంలో చూచేది మీరు కాదు వినేది మీరు కాదు మననం చేసేది మీరు కాదు తెలుసుకునేది మీరు కాదు అంటే ఇంకా ఏం మిగిలింది ఫ్రీ విల్ ఇగో ఎక్కడ మిగిలింది స్మాల్ సెల్ఫ్ హ్యాస్ నో రోల్ టు ప్లే స్మాల్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాంటమ్ ఇట్స్ ఏ షాడో ఇట్ షాడో ఎంత ఘనకార్యాలను ఆచరించగలదో ఈ స్మాల్ సెల్ఫ్ కూడా అంతే ఘనకార్యాలను ఆచరించగలదు అంతకంటే ఇంకేం కాబట్టి స్మా సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే స్మాల్ సెల్ఫ్ మిథ్య అని తెలుసుకుని ఉంటాయే మిథ్యా అని ఎందుకంటారు అసమానం స్మాల్ సెల్ఫ్ నాన్ ఎగ్జిస్టెంట్ అని ఎందుకంటారు నాన్ ఎగ్జిస్టెంట్ అని నేను అంటా బట్ హౌ డూ యూ ఫీల్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు ఈ స్మాల్ సెల్ఫ్ కనపడుతూ ఉంటున్నాం అందుకోసం మిథ్య అని అంటున్నాను నేను నాకు మిథ్య అనే పదం మీద ప్రేమాను కొంతమందికి పదాలంటే ఇష్టం ఉండదు మాయా అనే పదం ఇష్టం ఉండదు కొంతమందికి మిథ్య అనే పదం ఇష్టం ఉండదు పదం ఇష్టం ఉండకపోతే ఎలా కుదురుతుందండి పదాన్ని ఉపయోగించి శాస్త్రాన్ని బోధిస్తారు పదం ఆ పదం వాడద్దు దట్ కైండ్ ఆఫ్ హాస్టి టువర్డ్స్ ఎ వర్ల్డ్ ఇట్ ఈస్ నాట్ ఎ విజ్డమ్ పదం వాడద్దు ఎక్కడ కుదురుతుంది పదం వాడాలి సరే అర్థంలో వాడాలి అది ఇది ఎలాగంటే కాళ్ళు కట్టేసి పరిగెత్తం ఉన్నట్టుగా సో పదాన్ని గురించి హాస్టిలిటీ అనవసరం సో మిథ్యాని పదాన్ని ఎందుకు వాడామంటే మీరు యూ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ది రియాలిటీస్ అదర్వైజ్ అందుకోసం అది ఇలాగా హోవరింగ్గా ఉన్న ఉందా లేదా అనే మీమాంసలో ఉండేది అందుకోసం మిథ్యని వాడాల్సి వచ్చింది కాబట్టి తత్ లక్ష్యతే హృది సర్వప్రాణినాం సకల ప్రాణుల యొక్క హృదయమునందు ఆ పరబ్రహ్మస్వరూపము ఈ విధంగా ఉపాధి ధర్మములను బట్టి లక్ష్యతే సూచించబడుతున్నది లఖాయా జాత హయ్ అని అంటారు మహాత్ములు అఖన్నానదివరోలా అనుకోండి వారు లఖాయా జాత హయ్ అనుకోండి వారు నేను విన్నాను కాబట్టి చెప్తున్నా ఆ విధంగా మీ హృదయంలోనే మీరు మీరు పట్టుకునే పద్ధతి ఏమిటంటే ఈ చూపు ఎక్కడి నుంచి పుడుతోందో తెలుసుకోండి ఈ వినికిడి ఎక్కడ ఆవిర్భవిస్తుందో తెలుసుకోండి ఆవిర్భవించుటాను ఆవిర్భూతం సత్ ఆవిర్ నుంచి ఆవిర్భవిస్తోంది అలాగే మనస్సులో థాట్ వచ్చిందనుకోండి ఈ థాట్ ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి ఆవిర్భవ భగవాన్ అవన మహర్షి చెప్పేవారు ఇలాగా ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది విజ్ఞానం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది నేను ఈ మంతపుష్పం చెప్పేవాడిని ఇలా నిలబడి మంత్రపుష్పం చెప్తూ ఉండేవాడిని వంతపుష్పం చెప్తుంటే ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం అలా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు పురుషులకు శ్రీ సూక్తం చెప్తున్నాను శ్రీ సూక్తం మీరు వాక్యం పూర్తి చేశారనుకోండి మీరు అండం రెండుసార్లు అండం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి ఒక స్ఫూర్తి వచ్చి అది నేను విన్నాను మీరు పూర్తి చేశారు కాబట్టి తర్వాత వాక్యం నేను అంటున్నానో ఏదో ఒక కొంత వ్యవస్థితంగా కనపడుతూ ఉంటుంది అదేమీ లేకుండా ఇలాగ కళ్ళు మూసుకుని మంత్రపుష్ణం చెప్తూ ఉంటే సో లేకపోతే పురుష సూక్తం చెప్తూ ఉంటే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమి విశ్వతో మృత్వా చెప్తూ ఆ చెప్తూ ఆ వ్యాపారాన్ని దర్శించాలి సాక్షిరూపంగా ఆ వ్యాపారాన్ని సాక్షిరూపంగా దర్శిస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం ఎందుకంటే మొదటి వాక్యం సహస్ర శీరుష పురుష అయిన వెంటనే చిన్న గ్యాప్ మళ్ళీ తర్వాత వాక్యం ఆవిర్భవించింది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ వాక్యం వేర్ఫరం ఇతిహాసకం దాని తర్వాత వాక్యం మన ప్రయత్నం ఏం లేకుండా మనం అలా సాక్షిరూపంగా చూస్తూ ఉంటే అలా వాక్యం మీద వాక్యం వాక్యం మీద వాక్యం అలా పుట్టుకుంటూ వచ్చేస్తున్నాయి వేరఫరం వార్త తీసుకొని అమేజింగ్ ఆ సోర్స్ మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి చీరా పట్టుకునేప్పటికీ మీరు ఉండరు దాంట్లో అదే ఉంటుంది చాలా విడ్డూరమైన సోర్స్ అది దాన్ని పట్టుకునేప్పటికీ అదే ఉంటుంది కానీ మీరు ఉండడం ఈ పట్టుకునేవాడిని ఉండదు పట్టుకునేవాడిని కబలింగ్ చేస్తుంది సో ఆహా ఇదే రహస్యం అని నేను అలాగ దలిసి అలా భావన చేసేవాడిని చాలా బాగుండేది ఆ భావన చాలా ఇంపార్టెంట్ సాధన అంటే సాక్షిరూపంగా ఉండడం అనమాట మాట వస్తుంటే ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడప్పుడు నన్ను అడిగేవారు ఏమన్నా స్వామీజీ ఈ దృష్టాంతం ఎక్కడ పట్టుకొచ్చేవాయా అని అడిగారు ఒక ఆయన అడిగితే ఏమో ఉంది నాకు సరిగ్గా లేదుండి ఎక్కడి నుంచో ఏమో ఏదో చూసినాం ఇప్పుడో ఎక్కడో ఏదో చూసాం అది ఇంప్రింట్ అయింది మనం ఇంప్రింట్ చేస్తామని అనుకుంటే ఇంప్రింట్ అవుతుంది అది ఇంప్రింట్ అయింది అది అలా కూర్చుని అది కూర్చొని అక్కడ అక్కడ స్టోర్లో ఉంది అది స్టోర్లో ఉందని కూడా నాకు తెలియదు తక్కువ మన ఇంకో సందర్భంలో అది బయటకు వచ్చింది దీని పేరే స్మరణము అంటారు ఏమంటే ఈ స్మరణంలో మీ ప్రమేయం ఎంత ఉందో చెప్పండి నాకు నేను స్మరిస్తాను అని మీరు ప్లాన్ వేసి స్మరిస్తారా అలా ఎన్నటికీ స్మరణకి రాదు మొత్తం స్మృతి జ్ఞానం ఉపోహనని పదిహేనో అధ్యాయంలో శ్రీకృష్ణుడు నీ స్మరణము నా వల్ల వస్తుందన్నాడు అదేంటి నా నీకు స్మరణ ఎలా వచ్చింది నేను గుర్తు చేసినా ఏమీ లేదు మీ హృదయంలో స్మృతి వచ్చినప్పుడు స్మృతి వచ్చాక మీకు వచ్చిందని తెలుస్తుంది కానీ స్మృతి వచ్చాక వచ్చిందని తెలుస్తుంది ఆ స్మృతి ఎక్కడి నుంచి పుట్టింది ఈగో నుంచి అయితే పుట్టలేదు ఎందుకంటే పుట్టిన తర్వాత తెలిసింది ఈగో కోహో ఇది స్మృతిరా ఈగో నుంచి స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది ఈగో నుంచి ఏది రాదండి ఈగో ఈజ్ ది మోస్ట్ యూస్లెస్ థింగ్ దాని నుంచి ఏది రాదు ఈ సత్యం తెలియక అజ్ఞానం చేత ఈగోని బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈగోని బిల్డప్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చి బిల్డింగ్ కట్టే అని అంటాడు వాడు హీస్ మిస్టేకింగ్ అతను కట్టింది ఐదు లక్షలు ఇచ్చి బిల్డింగ్ కాదు ఒక ఈగోని కట్టేడు హీ బిల్ట్ హిజ్ ఈగో సం పీపుల్ బిల్డ్ టెంపుల్స్ బట్ దెన్ దే బిల్డ్ ఈగో టెంపుల్ కట్టితే అది ఈగో నిర్మాణం చేస్తున్నట్టుగా అవ్వకూడదు టెంపుల్ టెంపుల్ కడితే టెంపులు కట్టిన వాళ్ళు ఎవరో తెలియకుండా టెంపుల్ కట్టారనుకోండి అది సరైన టెంపుల్ కట్టడం లేకపోతే టెంపుల్ కట్టి ఊరంతా ప్రచారం చేస్తే నేనే టెంపుల్ కట్టానని దాన్ని ఈగో బిల్డింగ్ అంటారు కానీ టెంపుల్ బిల్డింగ్ అని అనడం సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో ఈగో అన్నది అది అది మిథ్య అని తెలుసుకో ఎప్పుడైతే నువ్వు ఈగో మిథ్యని తెలుసుకున్నావో అప్పుడు ఈ దర్శన శ్రవణ ఈ ఈ ఉపాధి ధర్మాలు ఉన్నాయి గొప్ప గొప్ప ఫంక్షన్స్ ఇవి ఎమేజింగ్ ఆఫ్ మార్వలస్ ఫంక్షన్స్ సో ఆ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మై గాడ్ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ఉచ్ ఈస్ ది బ్రహ్మన్ ఉచ్ ఈస్ ది ఆత్మ ఆ విధంగా లక్ష్యతే hai జాత హైజ్ అనమాట లక్ష్యతే హృది సర్వప్రాణినాం అది నీ హృదయంలో మాత్రమే ఉంద నువ్వు అనుకో సకల ప్రాణుల హృదయంలో కూడా ఉన్నది నువ్వు సకల ప్రాణుల హృదయంలో ఉందనే సత్యాన్ని అలా కూడా దర్శించవచ్చు ఒక కుక్కని నక్కని పిల్లని కూడా చూసి శిశువుని మనిషిని కూడా చూసి ఓహో ఈ విధంగా చైతన్యం ఇక్కడ ప్రకాశిస్తోంది ఎక్కడ చూసినా కూడా దాని మహిమను నీవు దర్శించవచ్చు ఆ విధంగా చిత్తము ఈశ్వరాకారం ఈశ్వరుడే చైతన్యం అంటే ఈశ్వరుడే మా దృష్టిలో ఆత్మ బ్రహ్మ ఈశ్వర ఇవన్నీ సమానార్థకాలే సో సర్వము ఈశ్వర భావన ఈశ్వరుడే అనే భావన చాలా దృఢమైపోతుంది బయటికి చూసినా లోపలికి చూసినా కూడా ఆ అనే పదానికి అంతలాగ రాశారు అయినా ఆ ఆవిర్భవతి మంత్రం చాలా గొప్ప మంత్రం అయింది ఆ చాలా పవిత్రమైన మంత్రం తర్వాత యదే తదా విహి సన్నిహితం సమ్యక్ స్థితం హృది అది ఎదేత ఆవిర్బ్రహ్మ ఎదేతని మంత్రంలో కూడా ఉంది ఏ ఆవిర్భావ రూపమైన బ్రహ్మ కలదో ఇది అది ఏదైతే ఉందో ఇది ఎత్ ఏతత్ అలాగే వాటికి అన్వయం సో ఏఈ ఆవిహి అంటే బ్రహ్మ ఆవిహి అంటే బ్రహ్మ అంటే స్వయం ప్రకాశ చైతన్యము ఆవి అంటే అదే బ్రహ్మ దాన్ని బ్రహ్మను ఎందుకు అన్నారండి అవి స్వయం ప్రకాశ చైతన్యాన్ని బ్రహ్మను ఎందుకు అన్నారు పూర్ణము కొంత అందుకోసం బ్రహ్మను అన్నారు ఇప్పుడు ఇప్పుడు దేశము కాలము ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఏమంటే దర్శనంలో దేశకాలాలు ఉంటాయి దర్శనంతో పాటు ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఆ దర్శనంలో అంతర్భాగాలు దేశకాలాలు ఉంటాయి మీరు సినిమా చూస్తున్నారు సినిమా చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారు మీరు బొమ్మలు చూస్తున్నారు ఆ బొమ్మలతో పాటుగా ఒక విశిష్ట దేశ కాలాన్ని కూడా చూస్తానండి లగ్జ్ చూసి వాడు సినిమాలో మనల్ని ఏ వారి ఇష్టం వచ్చిన దేశంలోకి వారి ఇష్టం వచ్చిన కాలంలోకి తీసుకెళ్ళిపోతాడు పదోసారి పదో శతాబ్దంలోకి పట్టుకుపోతాడు మనం ఏదో హిస్టారిక్ మూవీలో ఇంకోసారి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో టూ థౌజండ్ తీసుకెళ్ళిపోతాడు టూ థౌజండ్ హాలీవుడ్ అంటాడు మన టూ థౌజండ్ ట్వంటీ హాలీవుడ్లోకి వెళ్ళిపోతాం హౌ అంటే టూ థౌజండ్ ట్వంటీ హాలీవుడ్లో ఓ కారు చూపిస్తాడు ఆ కారు చూస్తూ ఉంటారు ఇచ్చి టూ థౌజండ్ ట్వంటీ హాలీవుడ్ ఇంకెలా ఆ కారు ఆ రోడ్లు అవలాంటివి చూపిస్తాడు ఆ కారు రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఈ లోపల ట్రాఫిక్ వస్తే దానిలో ఎగిరిపోతుంది ఈ లోపల కాలంలో అయితే ఏదో సమస్య వెళ్ళిపోతుంది పడవలాగా అలా అలా చూపిస్తాడు చూపించి ఇది టూ థౌజండ్ ట్వంటీ అంటాడు సో మీరు కారు ఒక్కటి చూపించడం కాదు కారుతో పాటుగా దేశాన్ని కాలాన్ని కూడా చూపిస్తారు సో ఈ దర్శనము దర్శనంలోనే దేశము కాలము కూడా ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ చైతన్యం నుంచే దర్శనం ఉద్భవించింది శ్రవణం ఉద్భవించింది అన్నామే దేశకాలములు కూడా ఆ చైతన్యం నుంచే ఉద్భవిస్తాయి కాబట్టి ఆ చైతన్యము దేశకాలములకు కూడా కారణము మహాత్ములు ఉండేవారు దేశాయ్ అంటే దాని నుంచి పుట్టే దేశకాలాలు అని కాబట్టి దేశకాలములు కూడా దాని నుంచి పుట్టేయంటే అది దేశకాలములకు అతీతంగా ఉంటుంది దాని పేరే పూర్ణము ఇట్ ఈస్ అ స్పేస్ లెస్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ది స్పేస్ ఇట్ ఈస్ టైమ్లెస్ అండ్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ టైం అండ్ దట్స్ వై అందు గురించి దానికి బ్రహ్మ అని పేరు సినిమా తెర అది బ్రహ్మండ ఎందుకంటే అది బొమ్మలనే కాకుండా ఆ బొమ్మలకితో పాటుగా ఒక విశిష్ట దేశకాలను కూడా మీకు చూపిస్తుంది సినిమా తెరంటే అది బ్రహ్మది మన అంతఃక మన అంతఃకరణలో ఉన్నటువంటి చిదాకాశము చిద అంటే తెర కదండి చిదాకాశము చైతన్యాకాశము అదే బ్రహ్మ పూర్ణము సో దాంట్లో ఏ వెలితీ లోటు లేదు బ్రహ్మ స్వయం ప్రకాశ చైతన్య రూపమైన బ్రహ్మ సన్నిహితం చాలా దగ్గరగా ఉన్నది ఎంత దగ్గరగా ఉంది అంటే సన్నిహితం అంటే సమ్యక్ స్థితం సం అలా వ్యాఖ్యానం చేశారా సమ్ అంటే సమ్యక్ నిహితం స్థితం చక్కగా నిలిచి ఉన్నది ఎక్కడా హృది హృదయమునందు చక్కగా నిలిచి ఉన్నది సో ఆ వి సన్నిహితం హృది హృది అని ఎక్కడో ఉంటుంది అహా లేదు ఆయన తీసుకొచ్చారు హృదయని సన్నిహితం ఉన్నారు కదా చక్కగా నిలిచి ఉన్నది అంటే ఎక్కడా అని ప్రశ్న వేసుకుని హృది తర్వాత తద్గుహాచరం నామా అది దానికి నామా పేరు పేరంటే ప్రఖ్యాతి చాలా ప్రసిద్ధమైన నామధేయం సో ఏమిటి గుహాచరం అని పేరు ఏమిటి గుహాచరం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చెప్తున్నారు గుహాయా చరతీతి దర్శన శ్రవణాది ప్రకారై గురమితి ప్రఖ్యాతం దానికి గుహాచరం అని ప్రఖ్యాతి ప్రసిద్ధి ఎక్కడ ప్రసిద్ధిని మేము ఎప్పుడూ వినలేదంటే ఉపనిషత్తుల్లో ప్రసిద్ధి మీరు రెండవది కాదు న్యూస్ పేపర్లలో అక్కడ రాదు ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా ఉంటుంది సో బ్రహ్మవేత్తలకి ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంటుంది సో దానికి గుహాచరం ఎందుకు పేరు పెట్టారు గుహాయాం చరతి గుహ సంచారం చేస్తూ ఉంటుంది గుహలో ఉండి సంచారం చేస్తుంది ఎలాగా అంటే దర్శన శ్రవణాది ప్రకారై చరతి దర్శ ప్రకారం పద్ధతి సో దర్శనం పద్ధతిలో సంచారం చేస్తుంది అంటే క్వచిత్ పశ్యతి ఈ గుహ ఎండు ప్రకటమై క్వచిత్ పశ్యతి అక్కడ స్థిరంగా అకడే ఉండిపోదు మొత్తం దేహం అంతా సంచారం చేస్తూ ఉంటుంది దేహం అంతా ఉంటుంది ఆ వ్యాపించి ఉండడంలో కన్ను దగ్గర వచ్చేప్పటికీ చూస్తుంది క్వచిత్ శృణోతి ప్రకారం మారిపోతుంది ఉపాధి మారిపోతే గ్యాగ్జెట్ మారితే ఫంక్షన్ మారుతుంది ఉపాధి మారితే ప్రకారం మారుతుంది సో చెవి అనే ఉపాధి దగ్గర వచ్చేప్పటికి ప్రకారము ప్రకారం అంటే ఫంక్షన్ ఏమిటది శ్రవణము సో దర్శన శ్రవణ మొదలైన ప్రకారములతోటి అది సంచరిస్తూ ఉన్నది గుహాచరం ఇది ప్రఖ్యాతం కాబట్టి దానికి గుహాచరము అని పేరు ఇప్పుడు కన్నులో చూపు తేడా మందగించిందనుకోండి చూపు మందగించిందనుకోండి అంటే చూచే శక్తి మందగించలేదు ఉపాధి మందగించేది ఉపాధి అందించి ఇప్పుడు బల్బు ఒంటింట్లో పోయి కట్టెలతో వంట ఉండే ఒంటింట్లో బల్బు కొత్త బల్బు పెట్టి పది రోజుల తర్వాత చూస్తే ఆ బల్బు వెలవెలబోతూ ఉంటుంది చక్కగా ప్రకాషన్స్ కానీ మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు మాత్రం వచ్చేస్తూ ఉంటుంది అరవై క్యాండ్లు బల్బు పెడితే దానికి తగ్గ బిల్లు వచ్చే ఇది మాత్రం ఈ బల్బు వెరగట్లేదండి ఎలక్ట్రిసిటీ ఈ మధ్య తగ్గిపోయిందనంటే దాటి తెలివి మాటది ఒకసారి ఆ బల్బు ఎవతలు తీసి ఒకసారి తడిగుండ పెట్టి శుభ్రంగా తుడిచి పెడితే మళ్ళీ చక్కగా ప్రకాశిస్తాం ఈ కన్ను కూడా అంతే అంచేతనే అందుగురించే మనం ఆఫ్తలు మాల చేసే దగ్గరికి వెళ్తున్నాం ఇంకా ఏకంగా ఒకే మందగింపు అయితే ఇంకా ఆఫ్తలు మాల చేయక్కల ఎవడో ఒకటి దీంట్లోనే కూర్చోవచ్చు కానీ బల్బు క్లీన్ చేసినట్టుగా కన్ను ఒకసారి సెటరైట్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే అంతఃశక్తి ఆ గుహాచరమైనటువంటి చైతన్యం దానికి ఏ మందగిలడం ఉండదు అది మందగిలచదు అది ఎప్పుడూ ఒక ఏకరూపంగానే ఉంటుంది సో దానికి గుహాచరము అని ప్రసిద్ధి తర్వాత మహత్ సర్వమహ్ పదం పద్యతేణి సర్వపదార్థాస్పదవా మహత్ గొప్పది ఎంత గొప్పదండి సర్వ మహత్వాత్ మహత అన్నిటికంటే అదే గొప్పది ఇప్పుడు ఫ్యాన్ గొప్పది అన్నారు చాలా మంచి ఫ్యాన్ అన్నారు మంచి ట్యూబ్లైట్ మంచి గొప్ప ట్యూబ్లైట్ అండి ఈ మధ్యన కొత్తగా వచ్చిందన్నారు ఇవన్నీ గొప్ప గొప్ప గ్యాడ్జెట్స్ అంటున్నారు కానీ వీటి అన్నిటికంటే గొప్పది ఎలక్ట్రిసిటీ అండి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదనుకోండి ఇవన్నీ అలా వేలమొహావేశం పడి ఉంటాయి మీరు సోనీ టీవీ ఇంట్లో పెట్టుకుంటారు అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ అక్కడ వస్తుంది ప్రసారం అవుతోంది అచ్చ అంతా అద్భుతమే క్రికెట్ మ్యాచ్ అద్భుతం ప్రసారం అద్భుతం టీవీ అద్భుతం కానీ పవర్ కట్ ఉంది ఏలాభం కాబట్టి సర్వమహత్ పవర్ అది సర్వమహత అది ఇవన్నీ మహత్తులే అసలైన మహత్ అది మహత్ సర్వమహత్వాది ఆత్మ చైతన్యము నుండే సకల జగత్తు ప్రకాశిస్తాం సో పదం ఇట్ ఈస్ మహత్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో పదం పదం అదే పదం అంటే చాలా గొప్ప స్థానము ఎందుకు ఆ పదం అని పేరు స్వర్గానికి పదం అని పేరు సో మనం కష్టపడి సంపాదించే దానికి పదం అని పేరు పద్యతే ఇది పదం పద్యతే అంటే ప్రాప్యతే పొందబడుతున్నది సో ఎవరి చేత పొందబడుతోంది సర్వేనా అందరి చేత పొందబడుతోంది ఎలా అందరూ దాన్ని ఎలా పొందుతున్నారు అంటే తమ ఆశ్రయ రూపంగా పొందుతున్నారు ఇప్పుడు మీరు ఆత్మ చైతన్యాన్ని మీరు పొందాలనుకోండి ఎలా పొందుతారు ఎలా పొందుతారంటే మీరు నేను ఏమేమి మీరు అడుక్ అని ఒక ప్రశ్న వేసుకోండి వాటాఐ అని ప్రశ్న వేసుకోండి లేకపోతే ఈ చూపు ఉంది ఈ చూపు ఏమిటి ఈ వాక్కు ఏమిటి ఈ వాక్కు ఏమిటి ఏమిటి అంటే అక్కడి నుంచి పుడుతోంది ఈ వినికిడి ఏమిటి అని కేనోపనిషత్ ప్రక్రియ లేకపోతే నేను ఏమిటి వాట్ ఏమాయ్ నేను అనే భావన అందరికీ ఉంది కదండి మీరు ఈ నేను అనే భావనని యు టేక్ ఇట్ ఫర్ గ్రాండ్ అది ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా దాని గురించి అసలు ఈ నేను నేను అలాగా స్ఫురిస్తూనే ఉంది వాట్ ఈస్ దిస్ నేను వాట్ ఈస్ దిస్ ఐ వాట్ ఈస్ ది సై అన్నా వాట్ ఏమై అన్నా ఒకటే సో దాన్ని దాన్ని ఆలో ఆలోచించి చూడండి మీకు కొంచెం అది విచిత్రంగా అనిపిస్తుందో లేదా నేను పుట్టినప్పటి నుంచి మనతోటే ఉంది సుఖంలోనూ మనతోటే ఉంది దుఃఖంలోనూ ఉంది సుఖంలోనూ ఉంది అస్తమానం ఉంది నిద్రలో ఉరికే కొంతసేపు లేకుండా పుట్టింది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది ఏమిటబ్బాయి నేను అని మీరు ఆశ్చర్యపడాలి అలాగే ఆశ్చర్యపడి అది నేను ఏమిటి అని మీరు పరికిస్తే పరిశీలిస్తే ఆ నేను ఎక్కడి నుంచి పుట్టిందో అదే మీకు ఆశ్రయము దాన్ని మీరు పొందవచ్చు కాబట్టి మీ యొక్క స్వరూపంగా మీ యొక్క ఈ ఉపాధి ధర్మం దర్శన శ్రవణాదులన్నిటికీ మూలతత్వంగా మీరు దాన్ని పొందవచ్చు అందరూ పొందవచ్చు పొందుతూనే ఉన్నారు కూడా మీరు నిద్రలో దానిలోకే వెళ్ళిపోతున్నారు నిద్ర లేవగానే దాని నుంచే వచ్చేస్తున్నారు సో ఇది చ మాండూక్యంలో మనిషి యొక్క నిద్రావస్థలో ఆ మూలతత్వాన్ని ప్రతిపాదన చేస్తారు సో మనం నిద్రపోతున్నాం నిద్రలేస్తున్నాం ఇప్పుడు ఆ నిద్ర ఏమిటో మనం తెలుసుకోలేదు మనిషి నిద్రలు పోవడం నిద్ర లేవడం ఉన్నది అందరికీ అనుభవంలో ఉన్నదే ఏమిటి నిద్రపోయింది నిద్రపోయింది ఎవరు నిద్ర లేపింది ఎవరు నిద్ర నిద్రలంది బయటకు వచ్చారు ఎవళ్ళు నిద్ర దట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ అలారం నిద్ర లేపుతుందని మీరు అనద్దు అలారంని శవం పక్కన పెడితే శవం నిద్ర లేస్తుందా అలారం నిద్ర లేపదు నిద్ర లేపి ఒకటి ఉంటే అలారం నిద్ర లేపుతుంది ఆ ముందు అసలు అక్కడ మూలంలో ఒకటి ఉండాలి నిద్ర లేపేది ఈ ఈగో నిద్ర లేపదు కదండి ఈగో లేదు కదా నిద్ర లేపడానికి నిద్ర లేపడానికి ఈగో లేదు అక్కడ ఉంటే నిద్ర లేప అదే నిద్ర లేపిందండి మీరు ఇంకా నేను నిద్ర లేస్తానా అనుకుని నిద్ర లేస్తారా నిద్ర లేచాక ఈగో వచ్చిన తర్వాత అప్పుడు నిద్రలేస్తాను అంటే అర్థం ఎలాగో తెలియచేసింది ఇంకా మన సంబంధించి లేస్తానని అర్థం కాబట్టి ఈగో లేదు ఈగో లేని స్థితిలో మీరు నిద్ర లేచారు మిమ్మల్ని నిద్ర లేపింది ఎవరు అట్ ఈ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి సో అందరి చేత తమ యొక్క మూలతత్వముగా ఆ మూలతత్వమే ఆధారము దేనికి ఆధారము అన్ని ఇంద్రియ వ్యాపారములకు అదే ఆధారము దేహం ఇంద్రియ వ్యాపారాలు లేదే దేహం లేదు కదండి ఇంద్రియ సూక్ష్మాల నుంచి స్థూలం వస్తుంది కాబట్టి ఇంద్రియ వ్యాపారములకు దేహమునకు జగత్తునకు ఇవన్నీ తర్వాత వీటన్నిటికీ మూలము ఆత్మస్వరూపమే మీకు తెలిసో తెలియకో మీరు దానిని పొందుతూనే ఉన్నారు మీరు తెలిసినా పొందాలి తెలియకైనా పొందాలి సో పదం అది సర్వేణ పద్యతే అందరి చేత పొందబడుతోంది ఎలా పొందబడుతోంది సర్వ పదార్థ ఆస్పదత్వాది సర్వ అదే ఆస్పదం మీరు జగత్తు దాని పుడుతుంది జగత్ అంటే జగద్విజ్ఞానము జగత్తు ఘత జ్ఞానం లేకపోతే ఘటం లేదు మొన్న ఎప్పుడో ఒకసారి మీరు ఎరుగుదురా విషయం సరళార్లు చెప్పాను సో ఘట జ్ఞానము లేకుండా ఘటం లేదు జగద్విజ్ఞానం లేదే జగత్తు లేదు కాబట్టి జగత్తు కూడా తర్వాత ఇంద్రియ వ్యాపారములు అహం అనే వృత్తి దాని తర్వాత ముందు కావాలంటే మనస్సు వృద్ధి అహంకారము అహం వృత్తి ఈ సర్వము దాని నుండియే ఉద్భవించు ఆవిర్భవించుతున్నవి కాబట్టి సర్వ పదార్థములకు అది ఆస్పదము సర్వము దాని నుంచే అదియే పరబ్రహ్మ సో అది ఏ మీ మూలస్వరూపము ఎప్పుడైనా మనస్సు కల్లోలంగా ఉందనుకోండి ఏ అంశం గురించి మనస్సు కల్లోలంగా ఉందో అదే ఆ విషయాన్ని స్మరిస్తూ కూర్చుంటే ఈ కల్లోలం తగ్గదు మనస్సు మరింత కఠినంగా తయారవుతుంది మనస్సు ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి మనస్సులో ఎప్పుడైనా కల్లోలం వచ్చినప్పుడు మీరు ఆ మూల స్థితికి చేరుకోవాలి ఆ మూలతత్వానికి చేరుకోవాలి ఈ మనస్సు ఎక్కడి నుంచి పుడుతోంది ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది అక్కడికి మీరు చేరుకుంటే దాంట్లో మీకు విశ్రాంతి లభిస్తుంది అక్కడ విశ్రాంతి మెడిటేషన్ అంటే అక్కడికి చేర్చి ఇది మెడిటేషన్ సో అలా సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి పద్యతే కథం తన్మహత్పదం ఇత్యు్యతే అది మహత్పదం ఎలా అయిందండి సర్వ మహత్తు అదే సర్వ పదార్థ ఆస్పదము అదే అని అన్నారే అది ఎలాగైందో చెప్పండి అంటే చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే అత్రైత సమర్పితం అనేదానికి అది విశేషణం సో అత్ర ఏతత్ సమర్పితం ఏతత్ ఈ జగత్తు అత్ర ఈ ఆత్మతత్వముందు సమర్పితం గృత్సబడి ఉన్నది అది వివరిస్తున్నారు ఎస్మిన్ బ్రహ్మణి ఏతత్సం సమర్పితం ప్రవేశితం రథనాభౌ పక్ష్యాది ఆత్మతత్వాన్ని మహత్పదం అని ఎందుకన్నాము ఎందువలనగా అత్ర ఏతత్ సమర్పితం అత్ర దీనియందు అంటే ఈ పరబ్రహ్మయందు అస్మిన్ బ్రహ్మణి ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశించే ఈ పరబ్రహ్మయందు ఏతత్ సమర్పితం ఏతత్ అంటే ఇది ఇది అంటే జగత్ అండి ఏ తత్ సర్వం ఈ జగత్తంతా జగత్తంతా అంటే ఏమిటి ఏ జత్ ప్రాణతను వస్తుందే దా అలాంటివన్నీ కూడాను ఏ జత్ అంటే చలత్ చలించేది కదిలేది కదిలేదంటే పక్షి పశువు మొదలైనవి సో ఆ విధంగా జగత్తులో అనేక ఉన్నాయి ఆది శబ్దం చేతను సర్వాన్ని గ్రహిస్తాం సో కదిలే పక్షులు పశువులు మొదలైన ప్రాణులు కదలనవి వస్తాయి సో వీటన్నిటితోటి కూడి ఉన్న ఈ జగత్ అంతా కూడా ఈ పరబ్రహ్మ ఎందు సమర్పితం గృత్సబడి ఉన్నది సో ఎలాగా రథనాభౌ అరాహ ఇవ రథనాభ వివ రాహ అని ఉంటుంది రథనాభౌ ఇవ అరాహ రథము యొక్క నాభి నాభి అంటే హబ్ నాదేంటే ఆ హబ్బు తెలుగులో ఏమంటారు దాన్ని ఇరుసంటే ఇలా లంబాగా ఉంటుంది అది ఇరుసాక్సెట్ మీరు చెప్పండి మీకు తెలుగు పదం నేను చెప్తాను నన్ను నేను చెప్తాను నేను అలాగే చెప్పాలి ఎందుకంటే భాగవతం పుస్తకాలు ఇవి రాస్తున్నాం నాకు తెలియకపోతే అక్కడ రోజు గడవదాం కానీ తెలుగులో ఏమంటారంటే కానీ వీరు వేరు ఫ్రీషియేటి లాట్ ఐ డోంట్ నో బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ దాన్ని తెలుగులో తూము అంటారు తూము అంటారు తూము అంటే నీళ్లు ప్రవహించే తూము కాదు దీన్ని హబ్బుని తూము అని అంటారు ఎవరన్నా వినాలా మీరు ఈ పదవి ఎప్పుడైనా సో ఈ హబ్బుని తూము అని అంటారు ఈ తూము ఎందు సమర్పించబడి ఉంటాయి సమర్పించడం అంటే ఏమిటో తెలుసునండి తదాశ్రయం తత్ప్రయుక్త ప్రవృత్తి మత్ ఇక్కడ వేదాంతంలో అన్ని విశ్లేషణ పెర్ఫెక్ట్ గా ఉంటుంది అలాగే ఓపుకు ఉండాలి కానీ ఎనాలసిస్ ఇంక సో ఇప్పుడు ఈ నేమీ ఉందనుకోండి రిమ్ ఈ స్పోక్స్ ఈ ఊత్సం ఇవన్నీ కూడా దేనియందు ఆశ్రితములై ఉంటాయి హబ్బులందు ఆశ్రితములై ఉంటాయి అంత పెద్దలు అయిపోలేదు తత్ప్రయుక్త ప్రవృత్తిమత ఆ హబ్బు కదిలితే ఇవన్నీ కదులుతాయి హబ్బు తిరిగితే ఇవి తిరుగుతాయి హబ్బ ఆగిపోతే ఇవి ఇవన్నీ ఆగిపోతాయి సో అది ఏం చేస్తే ఆ వ్యాపారం వీటికి కూడా సంక్రమిస్తుంటా దాన్ని సమర్పితం అంటారు చూడండి రెక్కలు రెక్కలు హబ్బులోకి సమర్పితములై ఉన్నాయి సో అదే విధంగా ఆ సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తి ఎందు మనము సమర్పించబడి ఉన్నాము దట్ ఈస్ హౌట్ ఇస్ వెరీ వండర్ఫుల్ విషయం పక్షి ఎదురుతోందనుకోండి ఆ ప్రాణశక్తిలోకి అది ఫిట్ అయి ఉంది అంచేతనే ఏజట్ ప్రాణత ఆ ప్రాణశక్తితో అది కలి అది ఫిక్స్ దాంట్లో ఫిక్స్ అయి ఉందండి నెట్వర్క్లో కలిసి బల్బు వెలిగినట్టుగా ఆ ప్రాణశక్తిలో ఫిక్స్ అయి ఉంది కంటి కనపట్టలేదంటారు కంటి కనపట్టలేదంటే బల్బు కంటే రెండు లీడ్స్ ఉంటాయి దాంట్లో కూర్చోబెడితే ఆ లీడ్స్ కనెక్ట్ అవుతాయి ఆ పక్షి ఎలాగ కనెక్ట్ అయింది అంటే మనం ఏదో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఎలా కనెక్ట్ అయింది పక్షి అంటే పంచ పాంచభౌతిక దేహము ఆ పాంచభౌతిక దేహము సర్వవ్యాపకమైన పంచభూతముల నుండే నిర్మాణమైంది కనెక్షన్ ఉందో లేదా లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రాణశక్తి వాయువు సర్వవ్యాపకంగా ఉంది దాంట్లో కనెక్ట్ అయి ఉంది సో ఈ విధంగా ఇన్ని ముక్కలు ముక్కలు కింద చెప్పొచ్చు లేకపోతే అంతా కలిపి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ ఇదంతా పరబ్రహ్మే వాయువన్నా పరబ్రహ్మే ఆకాశం అన్నా పంచభూతాలన్నా పరబ్రహ్మే ఆ పరబ్రహ్మలో ఆ సమష్టిలో హోల్ లో ఇది ఫిక్స్ అయ్యి కనెక్ట్ అయి ఉంది అలా ఉండబట్టే ఇవ గురుతో ఉంది రథనాభౌ అరాహ ఇవ సమర్పితం ఆ విధంగా ఏతత్ సర్వం అస్మిన్ బ్రహ్మని సమర్పితం మనుషులు మొదలుకొని ఇంకా డైనోసార్స్ ఉంటే అవి దేవతలు ఉంటే దేవతలు కిన్నరలు గంధర్వులు ఇలాగ ఎన్నో లిస్టు చెప్తారు ఉన్నాయనే అనుకుందాం కిం కిన్నర కింపురుష గంధర్వ యక్ష రాక్షస తర్వాత దేవతలు లోకపాలకులు ఈ మొత్తం సకల ప్రాణులు కూడా ఆ అక్షర పరబ్రహ్మ ఎందు ఉన్నారు అది సమర్పితం అంటే సమర్పించడం అనేది కాదు ఇది సమర్పితం వేదాంతంలో ఇదే సమర్పితం ఎక్కడొచ్చినా కూడా మామూలుగా వారికి మీరు సమర్పించారు అలాగే ఉండదు ఇక్కడ స్వరథనాభౌ అరాహ ఇవ ఎత్వం పరబ్రహ్మణి సమర్పిత ఏజ్ చలతు పక్ష్యాది సర్వంటే ఏమిటి పక్షి ఇంకా ఇతర ప్రాణులు అనుకుంటే సర్వానికి వివరణ టు కంబ్యాక్ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణ పూర్ణమదర్ణమేష్య my life